ఇది అయిపోయిన తర్వాత పంచమం మహావాక్య వివేక ప్రకరణం నెక్స్ట్ సీజనే అంటే ఈ సీజన్ లో అవును అవధగా రెండో మూడో అవుతాయి ఎటు కాకుండా ఉంటుంది ఐదు ఉన్నాయో లేవో కూడా చాలా ఇది ఇంకా ఇది ఇంకా టైం పడుతుంది ఇది ఈ వేళ ఈ వేళ అయిపోవచ్చు బహుశా ఇది అయిన తర్వాత మహావాక్య వివేకం మొదలు పెడితే అది అవధృది సగంలో అట్లు పెట్టాలి సరే మళ్ళీ ఏడాది పెట్టుకుంటే మీకు క్లీన్గా ఉంది కాబట్టి ఏదైనా మీరు మరో టాపిక్ చిన్న టాపిక్ మనస్సులో ఉంటే కూడా వీటి అని ఏదైనా ఓ క్లాసు రెండు క్లాసులు తేడా రావచ్చు కూడా కాబట్టి ప్రశ్నలు రాసి పెట్టండి కొంచెం ఇదో అవకాశం సందర్భంగా రాయాలి ఊరికే తలా తోకా లేకుండా రాయడం కాదు ప్రశ్నలు రాసే కదా మొదలైతే వీరు రాసేది ఏదో వీరు రాయండి డైలీ చెప్పేది ఏదో అదొక విషయం తర్వాత అక్కడ పద్నాలుగో అధ్యాయం పూర్తయిపోతుంది పూర్తయిన వెంటనే ఇంకా కూడా ఆపడమే మళ్ళీ పదిహేనో అధ్యాయం శ్లోకం అలాగా కష్టం నేను వచ్చిన తర్వాత ఎంద్రాడే వచ్చేస్తున్నా డిసెంబర్లో వచ్చేస్తున్నాం ఐమ్ హియర్ బై డిసెంబర్ నైన్ డిసెంబర్ థర్టీన్త్ క్లాస్ అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నా అక్కడ డిసెంబర్ థర్టీన్త్ అక్కడ క్లాసు స్టార్ట్ అయిపోతుంది డేట్ ఫర్ షో కంగారు పడాల్సిందేమీ లేదు అది రేపు సండే తోటి అయిపోతుంది When you go to Madhul Patam, Occhindaravata, how to me repressional error or aspirate, there will be some reason to have a class. Roka Vishayama. చాలా మంది పుష్కర స్నానాలు చేసి వచ్చి ఉంటారు మోస్ట్ ఆఫ్ యూ అస్థి భాతి అస్థి భాష్యం కఠోపనిషత్తులో అంతర్గతంగా ఉన్నది మళ్ళీ సంవత్సరం జనవరి ఇరవై మూడున కఠోపనిషత్తు భాష్యం ప్రారంభం చేసుకున్నాను నేను కాకినాడ అది మీరు విందుగానే షెడ్యూలు దొరుకుతాయి వీడియోలు దొరుకుతాయి అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ చేసినట్టుగా వీడియోగ్రఫీ ఏది చేసి యూట్యూబ్ లో ఏదో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఇందురు కానీ మేడం అప్పుడు అస్థి భాష్యం కూడా దాంట్లో పాటు ఈ లోపల మీకు ఉత్సాహం ఉన్నట్లయితే ఏవిజీ సత్సంగ్ డాట్ అనే వెబ్సైట్కు వెళ్ళి అస్థి నా పేరు ఉంటుంది ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి నా పేరు కూడా ఉంటుంది నా పేర్లో చూస్తే పెద్ద లిస్ట్ వస్తుంది దాంట్లో అస్థి భాష చూమ్మ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ డౌన్లోడ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఏం సమస్య యూ హ్యావ్ హెడ్ దట్ సో ఇట్ కెన్ బి డన్ ఆయన చేశారు అక్కడే కాబట్టి అంటే అస్థి సద్ దాని మీద అస్థి అన్నా సత్త అన్నా ఒకటే దాని మీద రెండింటికి అర్థంలో భేదమేముండదు అస్థి అంటే అస్ ప్లస్ లట్ పెడితే అస్థి అయింది లట్ పెడితే ఆ లట్ అక్కర్లేదు లట్ స్థానంలో లక్షణ హేత్వ క్రియా అనే సూత్రం చేత లట్ కెన్ బీ బై శత్రు లట్ కెన్ బీ బై టీ దాని అస్థి అస్ని లట్ని శత్రుతో రిప్లేస్ చేస్తే సో అస్థేహ అల్లోప అకారానికి లోపం వస్తుంది వచ్చి సద్ అవుతుంది రెండు ఒకటే ఏమీ తేడా లేదు కాబట్టి ఆరోధ్యాయంలో సద్విద్య ఏదో కఠోపనిషత్తులో అస్థి భాష్యము అదే విషయం అదే కానీ చాలా విలక్షణంగా రాస్తారు భాష్యకారులు కాబట్టి మీరు సరదాగా ఉత్సాహంగా దాన్ని డౌన్లోడ్ చేసుకుని వినండి భాష్యం ఎదుర్కొండ పెట్టుకుని మీరు మీకేదైనా దాంట్లో సందేహం ఉన్నట్లయితే ఐ విల్ బి వెరీ గ్లాడ్ టు ఆన్సర్ అది యాజ్ సచ్ అస్థి భాష్యాన్ని మళ్ళీ పని కట్టుకుని వేరే చెప్పే ప్రపోజల్ ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ చెప్పాను నేను గతంలోపప్పు మొత్తం అంతా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా లాగా కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పని టాపిక్ ఏమీ లేదు ఇక్కడ అన్ని టాపిక్స్ ఇక్కడ చెప్పడం కొంతసేపు తలుపు వేసుకుంటే ఎండ తగ్గుతుంది అలా చేసుకున్నాం అవును పర్వాలేదా యూ కన్ మేనేజ్ వితౌట్ దా ఓకా కాబట్టి మీరు ఏవైనా ప్రశ్నలు రాసి పెట్టండి వాటిని మనం డిస్కస్ చేద్దాం and then uh, a topic center papa he came out with a very good idea topic and nanna mode he gave an idea it's a good idea because uh, that can be fitted into two classes kabatta some a valid idea chepparu but but you may think on those lines further ం శ్రీగురుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపురాణానామా వలయ భగవత్పాదశంకరం లోకశంకరం దర్శనాదర్శనే స్వయ రూప యస్తిష్ట స తు బ్రహ్మ బ్రహ్మణ బ్రహ్మవి స్వయం చాలా చిత్రమైన శ్లోకం సో మళ్ళీ మొత్తం లైన్ అంతా కల్పితున్నాం దర్శనాదర్శనే హితు స్వయం కేవల రూప ఎస్తిష్టతి సత్తు బ్రహ్మన్ బ్రహ్మ విత్వ మీరు కైవల్య అనే మాట మీరు విన్నసారు కైవల్య కైవల్యము అనేది మోక్షము అనే అర్థంలో వాడతారు నిజానికి కైవల్యోపనిషత్ అనే ఒక ఉపనిషత్తు కూడా గణదు సో కైవల్యము అంటే మోక్షం ఎలా అయింది హౌ ఇప్పుడు కేవల అనే శబ్దం నుంచి కైవల్య అనే మాట వస్తుంది కేవలహ సంస్కృతంలో కేవలహ కేవలస్య భావ కైవల్యం ఈ కేవల అనే సంస్కృత పదమే హిందీలో అకేలా అయింది కేవ రివర్స్ చేయండి అకేలా అయినా ఓకే అయితే కేవల అంటే అకేలా అనర్థం కేవలస్ భావ కైవల్యం కైవల్యం అంటే అర్థం ఏటో తెలుసిన హిందీలో అకేలా పన్ ఓకే అది ప్రత్యయం ఇక్కడ భావార్థ ప్రత్యయాన్ని హిందీలో పన్ అంటారు ఇంగ్లీష్లో నెస్ అంటారు కాబట్టి దాన్ని మీరు కైవల్యం అనాల్సి ఉంటే ఏమని చెప్పాల్సి ఉంటుంది ఎలోనెస్ ఎలోని కేవల అంటే ఎలోని ఎలోనెస్ అకేలాపన్ కైవల్యం మూడు ఒకటే అది కేవల శబ్దానికి అర్థం కైవల్య శబ్దాన్ని అది మోక్షం అంటే చూసారా మోక్షం అంటే ఎలా చాలా చిత్రంగా లేదు అంచేతనే మోక్షము జ్ఞానము అనే దాని గురించి మీకు కొన్ని ఐడియాస్ కనుక ఉన్నట్లయితే అవి మీకు తెలియకుండా కానీ ఊళ్ళిపోతాయి ఈ ఐడియాస్ పెట్టుకుని కూర్చుంటప్పుడు సరే దానివల్ల వాళ్ళు నేర్చుకోవటానికి అవకాశమే ఉండదు అవే ఐడియాస్ని ఆ తిరగ తోడుకుని వాటి గురించే సంతోషిస్తూ ఉన్నారు ఒక రకమైన కాంప్లసెన్సీ అంటారు ఉదాసీన ఉపేక్షాభావంలో ఉండిపోతారు ఇప్పుడు ఉదాహరణకి దేవుడు అని ఉందనుకోండి మనం ఒక జీవిత కాలాన్ని ఆ ఈశ్వరతత్వాన్ని అన్వేషించటంలో మనం మనం వెచ్చించాలి నిజానికి ఎందుకంటే మీరు ఈశ్వరతత్వాన్ని అన్వేషించకపోతే మనం ఇంక దేనిని అన్వేషిస్తారు ఇప్పుడు శరీరంలో ప్రాణము గలదు మనస్సు గలదు మనస్సు తెలుసుకుంటుంది ప్రాణము కర్మను చేసుకుంటుంది ఈ కర్మలను చేసే కర్మల ద్వారా మనస్సు మనస్సు ఒక గొప్ప శక్తి అది మనశ్శక్తి దాన్ని తెలుసుకునే శక్తి ఆ శక్తి ద్వారా ప్రాణశక్తి ద్వారా మీరు ఏదో ఒక గమ్యాన్ని చేరుకోవాలి కదా ఆ గమ్యాన్ని చేరుకోవటం కోసమే మనకు ఆ శక్తులు అనుగ్రహించబడ్డాయి ఆ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి మీరు ఇంటికి ఎలక్ట్రిసిటీ పెట్టుకుని ఎలక్ట్రిసిటీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తూ ఉంటే మీరేవో కొన్ని గ్యాడ్జెట్స్ ద్వారా వాటిని వాడుకోవాలి ఎలక్ట్రిసిటీని వాడుకోవాలి నేను ఈ మధ్యన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని ఈ సోలార్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కాకినాడలో కొంత విషయాలు నేను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాను ఇప్పుడు కూడా మనం తెలుసుకునేటువంటి దృష్టిలో ఉండాలి నాకు తెలుసు అనే దృష్టిలో ఉండకూడదు సో ఆయన ఏమన్నారంటే పైన మనం కనుక సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేసుకుంటే మన మేడ మీద మనకి సంవత్సరం పొదుగునా ఇంట్లోకి కావాల్సిన ఎలక్ట్రిసిటీకి మనం చదువుకోకర్లేదు అది మనకి లభిస్తూ తర్వాత ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఉన్నట్లయితే మనం గవర్నమెంట్కి గ్రిడ్లోకి దాన్ని అమ్మొచ్చు గవర్నమెంట్ మనకు పైసలు ఇస్తుంది ఆ రకమైన కొంత ీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ గ్రిడ్ లోకి దీన్ని అనుసంధానం చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు పెట్టుకోవాలి అప్పుడు ఎండలు కాస్తూ మీరు లోపల సెంట్రల్ ఎయిర్ కండిషన్ పెట్టుకుని హాయిగా ఆ ఎయిర్ కండిషన్ లో కూర్చుని ఎంత ఎక్కువ ఎండ కాస్తే మీకు అంత ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ఎలక్ట్రిసిటీ ప్రభుత్వ వాళ్ళకి అందుకుతూ ఉంటుంది మీకు వయసులు వచ్చేస్తూ ఉంటాయి దీని గురించి ఆయన చెప్తున్నారు ఈ సిస్టమ్స్ ఇంకా వస్తున్నాయంతట క్యాలిఫోర్నియాలో వచ్చేసిందంతట కాలిఫోర్నియాలో ఆల్మోస్ట్ ఒక డికేడ్ బ్యాకే వచ్చింది మన దగ్గర కూడా వచ్చేసి క్యాలిఫోర్నియాలో నేను ఒక చోట భిక్షకు వెళ్ళా ఒకళ్ళ ఇంటికి కొంచెం విశాలమైన గృహము అదే రోజున ఈ కంపెనీ వాళ్ళు వచ్చారు వచ్చి ఆ రూఫ్ అంతా కూడా ఎగ్జామిన్ చేసుకుని వాళ్ళు ప్రపోజల్ ఇస్తున్నారు మీకు మేము సోలార్ ప్యానల్స్ ఇంత సొమ్ము మీరు పే చేసేసినట్లయితే మీకు సోలార్ ప్యానెల్స్ మేము ఫిక్స్ చేసేస్తాము అండ్ దెన్ ఎక్సెస్ ఎలక్ట్రిసిటీని మీరు గ్రిడ్కి ఇచ్చేసుకోవచ్చు మీకు ఇన్ని లాభాలు దీనికి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఆయన ప్రపోజల్స్ ఇస్తున్నారు వాళ్ళు ఆ ప్రపోజల్స్ని స్టడీ చేస్తున్నారు అదే టైంలో నేను అక్కడికి వెళ్ళాను అది టెన్ ఇయర్స్ బ్యాక్ కాలిఫోర్నియా టెన్ ఫ్రాన్సిస్కో దట్ ఈజ్ కమింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ అదర్ ప్లేసెస్ సో ఎలక్ట్రిసిటీ అన్నది అప్పుడు నేను అడిగాను ఏమండీ సపోజ్ మన గ్రిడ్కి అనుసంధానం చేయలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అడిగాను ఏమవుతుంది మీ ఎలక్ట్రిసిటీ మీరు పట్టుకోవచ్చు మీకు ఫ్రీగా వస్తుంది మీరు బిల్లులు పే చేయాల్సింది ఏమి ఉండదు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి బిల్లు ఏమి ఉండదు నుంచి వచ్చి బిల్లు ఏమి ఎందుకంటే మీరు ఏమీ వాడరు వాడినా ఏదో మినిమమ్ దాని బిల్లు ఉంటుంది కాబట్టి నెలకు నూట యాభై ఏమితో కడతారు మీరు బిల్లు మీరేమో సెంట్రల్ ఎయిర్ కండిషన్ పెట్టుకుని హాయిగా సుఖంగా ఉండొచ్చు అన్ని రకముల గ్యాడ్జెట్స్ వాడుకోవచ్చు అప్పుడు నేను అన్నాను పైన మరి ఇది పెట్టి లోపల మనం ఎలక్ట్రిసిటీని వాడుకోలేదనుకోండి తలుపులు తా ఆడమేసుకుని ఎక్కడికో వెళ్ళి వాడుకోలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అడిగాను ఏమవుతుందండి వేస్ట్ అవుతుందని చెప్పాడు అలాగా ఈ దేహంలో ప్రాణశక్తి విజ్ఞాన శక్తి రెండు శక్తులు నిజానికి రెండు శక్తులు కాదు ఒకే శక్తి శాఖయోర్ద్వీ శక్తి మూలక అంటే ఏదో ఉపదేశ సాధనంలో శ్లోకము గలం ఒకే కొమ్మ చెట్టు మ్రాను ఒకటే కానీ రెండు కొమ్మల కింద విడి రెండింటి కింద అది పైకి లేస్తుంది ఆ చెట్టు అలాగే ఒకే శక్తి రెండు శక్తుల కింద విడిపోతుంది ఆత్మస్వరూపంలో ఒకే శక్తి కానీ రెండు శక్తులుగా అది విడుతుంది ఏమిటా రెండు శక్తులు ప్రాణశక్తి విజ్ఞాన శక్తి ఇవి దేనికి ఉపయోగిస్తాయి ప్రాణశక్తితో మీరు పన్నులను చేయవచ్చు విజ్ఞాన శక్తితో మీరు తెలుసుకోవచ్చు ఈ రెండు శక్తులను ఉపయోగించి మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారు ఈ సంసారంలో ఈ జగత్తులో ఏదో సాధిద్దామని అనుకుంటున్నాను చూడండి మీరు అలా చేసినట్లయితే మీరు భంగపాటు చెందుతారు ఎందుకంటే ఈ రెండు శక్తులతో మీరు దేనిని సాధిస్తారో అదంతా కూడా పోగొట్టుకుంటాము ఈ రెండు శక్తులను ఉపయోగించి మనం ఏం సాధిస్తాము ఇల్లు బైకిల్ డబ్బు దశకం ఇలాంటివన్నీ బ్యాంక్ అకౌంట్లు దాంట్లో బాగా డబ్బు ఇవన్నీ సాధిస్తాం అవన్నీ ఏమవుతాయి అన్నీ పోతాయి తర్వాత ఈ ఈ విజ్ఞాన ఉపయోగించి మనం వేదాలని వల్లించటము ఇలాంటివన్నీ చేస్తాం అదేమవుతుంది పోతుంది ఈ మధ్యన ఒక వేద పండితులు అంటే కొంత ఇంగ్లీష్లో ఇది బాగా చదువుకుని వేదం చదువుకున్న ఆయన నన్ను కలిసే రొచ్చి ఆయన ఎదురు వేదాన్ని బాగా చదువుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు రుగ్వేదాన్ని చదువుకుంటున్నారు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అథర్వ వేదాన్ని అని చెప్పారు మంచిది దాంట్లో తప్పే ఉండి ఇప్పుడు ఆయన ఏమి తక్కువ కదా మంచి చేస్తున్నారు నన్ను వచ్చి సలహా ఏం చదువుకో నన్ను ఏం చేయబడి వద్దు ఒప్పో వేదాంతం కూడా విన్నా నన్ను సలహా అడిగితే నేను చెప్పాను ఈ వేదం వల్లించడం ఎలా ఉంటుందో చెప్తాను వినండి అది నేను అనుభవంతో చెప్తున్నాను మీకు ఇప్పుడు మీరు ఏదైనా చిన్న కట్టె పొల ఈ టేబులే తీసుకోండి ఈ మీద ఈ కట్టె పొలతో ఇలా ఇల్ల ఇల్ల నువ్వుదే అనికోండి ఓ ఇరవై సార్లు ఒక పది నిమిషాలు నువ్వుదే అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ టేబుల్ మీద చిన్న డెంట్ పడుతుంది పడుతుందండి మీరు కొంచెం గట్టిగా నువ్వు రాన్న డెంట్ పుడుతుంది అది అయిపోయిన నుంచి మళ్ళీ పక్కన నువ్వుతే చిన్న డెంట్ పుడుతుంది అలా టేబుల్ అంతా డెంట్లు పెట్టుకుంటూ మీరు ఇక్కడికి వచ్చేప్పటికీ ఈ మొదటి డెంట్ ఏమవుతుందో తెలిసినా సాఫ్ అవుతుంది మీరు వాడుకుంటూ ఉంటే ఆ టేబుల్ ఈ అయిపోతుంది వేదం వల్లించడం అంటే అలా ఒకటి మొదటి పన్నం వల్లిస్తారు రోడ్ ఒక వల్లిస్తారు ముప్పయో పన్నం దగ్గరికి వచ్చేప్పటికీ మొదటి పన్నం సాఫ్ అయిపోతుంది అక్కడ బుద్ధిలో అలా నోడ దాన్ని వల్లి వేయడం అంటారు వల్లి వేస్తారు వల్లి వేయడం అంటే ఏమిటి మీరు పచ్చడిని ముక్కలు తీసుకుని రుగ్గుడలో వేసి పైన పొత్త ఇలా ఇలా చెప్పడం అదే వల్లి వేయడం నేను అలా వల్లి నిజంగా దానికి ఎంత ఓపిక ఉండాలో చాలా ఓపిక ఉండాలి ఆలోచించకూడదు ఆలోచిస్తే ఎద్దు అన్నట్టుగా ఇప్పుడు ఎద్దు ఆలోచిస్తే లాగలేదు అంచేతే ఎద్దు ఆలోచించదు అలా లాక్కుంటూ పోదు కాబట్టి కనుక మీరు వల్లించిన వేదము అలా మీరు వల్లించుకోండి డెబ్బై ఏళ్ళు వచ్చేసేవి ఆయనకి నాకంటే వాళ్ళది పెద్ద ఆయన కాబట్టి వల్లించింది ఆల్రెడీ మర్చిపోతున్నానని ఆయన అంటూనే ఉన్నారు కొత్తది వెళ్ళిస్తుంటే పాతది మర్చిపోతున్నారు కాబట్టి సో కాబట్టి విజ్ఞాన శక్తితో మీరు ఎంత పాండిత్యాన్ని పోగేస్తే అదంతా కూడా జారిపోతుంది జారిపోతుంది మనకు కనపడతారు వేదం మర్చిపోతూ మంత్రాలు గుర్తురాక మహా దుఃఖపడ్డ వాళ్ళు ఎంతోమంది కనపడతారు పుల్లెల శ్రీరామచంద్రు గారు స్వర్గస్థులైనారు ఆయన ఆఖరి రోజుల్లో ఆయన మొత్తం సంస్కృతం అంతా అని దుఃఖపడ్డారని నేను ఎక్కడో చదివేను సంస్కృతం మంచిదే అప్పుడు అనుకున్నా ఓహో ఎలా ఉంటుందా విజ్ఞాన శక్తితో మీరు సంపాదించేది కూడా అది కూడా జారిపోతుంది ఏమండి ఈ ప్రాణశక్తిని ఈ విజ్ఞాన శక్తిని ఉపయోగించి జారిపోకుండా ఉండే సత్యాని మనం వెతికి పట్టుకోవాలి అది జీవిత లక్ష్యంగా ఉండాలి ఆ సత్యము కేవలహ ఎందుకో తెలుసిన అది ఒక్కటి రెండవది లేని అంటే కదండి జీవుడు ఆ సత్యమునకే ఒక ఆస్పెక్ట్లో జీవుడని తేరు దేవుడు ఆ సత్యములకే దేవుడని ఇంకో సందర్భంలో తేలి జగత్తు ఆ సత్యమే జగత్తు రూపంగా ఇంద్రియములో మనస్సు ఉన్నప్పుడు జగత్తు గోచరిస్తుంది నీకు జగత్తు అనేది ఇంద్రియములు మనస్సు లేకపోతే జగత్తు ఉండదు జగత్తు సాపేక్షము అది స్వతంత్రము కాదు నిరపేక్షము కాదు ఇంద్రియాలు మనస్సు ఉంటే జగత్తుంది అంటే ఇది ఎలాంటి తెలుసుకోండి ఫిలిం ఉంటే సినిమా ఉంటుంది ఫిలిం లేకపోతే సినిమా ఉంటుంది సినిమా ఉండదు మేము ఒకసారి సినిమాకి వెళ్ళాం ఈ సినిమా అనేప్పటికీ నాకేవో అనుభవాలు ఉంటాయి మీకు దృష్టి ఒకసారి సినిమాకు వెళ్ళాం సినిమాకు వెళ్తే టికెట్ కొనేసుకున్నాం ఎలక్ట్రిసిటీ ఉంది అంతా బాగుంది హాల్ ఫుల్ అయిపోయింది ప్రారంభం చేయండి అంటే ప్రారంభం అవట్లేదు ఎందుకు అవట్లేదంటే ఇంకా ఫిలిం రాలేదు ఫీలింగ్ రాకపోవడం ఏమిటి అంటే అది రిక్షాలో వస్తుంది ఆ ఫీలిం పూర్వం అలా ఉండేది ఎవడో పాపం రిక్షాలో పెట్టుకునే ఆ డబ్బాలు రెండు డబ్బాలు ఇంటర్వెల్ దాకా ఒక డబ్బా ఇంటర్వెల్ తర్వాత ఇంకో డబ్బా రెండు డబ్బాలు ఆ రెండు డబ్బాలు రిక్షాలో పెట్టుకుని వస్తున్నాడు ఆ రిక్షా టైర్ పంచినయ్యింది దాని మూలంగా అది ఆగిపోయి ఉన్నది వీడు ఎవడో పరిగెత్తుకుని సైకిల్ వేసుకు వెళ్ళాడు మరి పూర్వం అలా ఇప్పటిలాగా సెల్ ఫోన్స్ అవి ఉండేవి అసలు ఫోనే ఉండేది సార్ సో సైకిల్ వేసుకుని పరిగెత్తాను కాబట్టి వీడు మేము అంతా అల్లరి చేసేస్తుంటే వాడు అయ్యా అల్లరి చేయకండి ఉడికి కూర్చోండి లేకపోతే బయట ఉండి కాఫీ ఏదో తాగి కొంత వెయిట్ చేయండి డబ్బాలు వచ్చిన వెంటనే అంటే డబ్బాలు ఫిలిం లేకపోతే సినిమా లేదు అలాగే మీరు చూసుకోండి మీ ఇంద్రియములు మనస్సు అనే ఆ సముదాయం అది ఫిలిం మనస్సు అనే నేను యాడ్ చేశాను మనస్సులో భాగమే ఇంద్రియములు ఇంద్రియములు మనస్సు ఉన్నప్పుడు అది అనే ఫిలిం ఉన్నప్పుడు మాత్రమే జగత్ అనే సినిమా ఉంటుంది ఇంద్రియంలో మనస్సు కనుక నిద్రపోయినా ధ్యానంలో విలీనమైనా లేకపోతే ఎవడైనా నెత్తి మీద గట్టిగా కొట్టినప్పుడు అది స్టర్న్ అయిపోయినా ఎవడైనా నెత్తి మీద కొట్టాడనుకోండి ఇంద్రియములు మనస్సు స్టర్న్ అయిపోతాయి కొద్దిసేపు అటువంటి సందర్భాలలో అంతేకాదు మీకు మహానందం కలిగిందనుకోండి ఏదో మీకు లాటరీ తగిలిందనో ఏదో మహానందం కలిగిందనుకోండి లేకపోతే క్రీరాలని కౌగులించుకున్నప్పుడు అని ఉపనిషత్తులు చెప్పారు కూడా అప్పుడు ఇంద్రియంలో మనస్సు స్టర్న్ అయిపోతాయి ఆగిపోతాయి ఇటువంటి సందర్భాలు పూజ స్వామిజీ అన్నారు నువ్వు చక్కగా హ్యాపీగా నవ్వినప్పుడు కూడా జగత్తు ఉండదు జస్ట్ యుస్ట్ అని జోకు వేయటం జోకు వేస్తే వీళ్ళందరూ ఎరగబడి నవ్వుతారు ఎలా మీరు నవ్వినప్పుడు జగత్తు ఉండదా జోకు వేసిన వాడు లేడు జోకు లేదు నేను లేని ఏమీ ఉండవు అన్నీ కూడా విలీనం అయిపోతాయి కేవల ఆ కేవలము ఆత్మ చైతన్యం మాత్రమే ఉంటుంది కాబట్టి జగత్ అనేది కూడా ఆ సత్యములో ఒక భాగము మాత్రమే ఆ సత్యమే సత్యము అది ఏ ఉన్నది దాన్ని పట్టుకోవాలి ఈ ప్రాణశక్తితో విజ్ఞాన శక్తితో ప్రాణశక్తితో దాన్ని పట్టుకుంటే దాన్ని కర్మయోగము అంటారు విజ్ఞాన శక్తితో దాన్ని పట్టుకోవడం పేరే జ్ఞానయోగం మరి భక్తియోగం అంటే దాంట్లోనే ఉంటుంది భక్తి యోగం కూడా కొంత కర్మయోగంలోనూ కొంత జ్ఞానయోగంలోనూ పడుతుంది భక్తి యోగం వెళ్ళి సందర్భంలో వేరే కూడా చెప్పవచ్చు కాబట్టి కేవలహ ఆ సత్యము కేవల రూపముగా నుండును ఆ సత్యాన్ని ఇప్పుడు కేవలమైన సత్యాన్ని ఏది కే ఏది సత్యము అది కేవలము అంటే కేవలం అంటే ఆ కేలా అది ఒక్కటే ఉంటుంది రెండవది ఉండదు ఇప్పుడు ఆ సత్యం విషయంలో నేను తెలుసుకున్నాను అన్నాడనుకోండి దర్శన అంటే నేను తెలుసుకున్నాను అన్నాడనుకోండి అప్పుడు అది కేవలముగా ఉంటుందా లేకపోతే రెండైందా రెండు ముక్కలైందా కాబట్టి ఆ కేవల రూపమైన సత్యమునందు నేను తెలుసుకున్నాను అనేది విరోధము ఇట్ ఈస్ ఇట్స్ అన్ ఆక్సి మొరాన్ అంట ఇంగ్లీష్ లో ఆక్సి మొరాన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ దాంట్లో అది విరోధము అది కుదరదు నేను తెలుసుకున్నాను అనేది కుదరదు అయితే మనమేమనుకుంటాం నేను తెలుసుకున్నాను కుదరకపోతే నేను తెలుసుకోలేకపోయాను కుదురుతుందని మనం అనుకుంటాం అది కుదరదు అది కుదరదు నేను తెలుసుకు తెలుసుకోలేదు అంటే దాంట్లో ద్వైతం ఉంటుందా ఒక్కటి ఉంటుందా ద్వైతం ఉంటుంది కాబట్టి విదితము అని మీరన్నా అవిదితము అన్నా ద్వైతంలో పడిపోతుంది వెళ్ళే కాబట్టి ద్వైతంలో పడిపోవడం అంటే ఏమిటో అజ్ఞాన అంధకారంలో సంసార కోపంలో పడిపోవడం లాంటిది ఈ ద్వైతవాదులు తెలుసుకోరు వాళ్ళు ఉడితే బాగా పొడవాటి బొత్తులు పెట్టుకుని వచ్చి ఇక్కడ కడా బొట్లు పెట్టుకొచ్చి ఉడితే టీవీలు పెట్టి ఏదో హడాలుడు చేస్తూ ఉంటారు కానీ ద్వైతవాదులు తెలుసుకోరు ఉంటే నాకు అనిపిస్తుంది ఏదైనా సరే అతిగా కొంత అధికంగా చేసినట్లయితే దానికి బహుశా ప్రకృతి నుంచి రియాక్షన్ అవుతుందేమో అని ఏదైనా కూడా మంచి పని కూడా లిమిట్స్లో చేయాలి అధికంగా చేయకూడదు మంచి పని చేసినప్పుడు కూడా ఇప్పుడు పాపం చేకంట కోటేశ్వరరావు గారని ఓ సజ్జనుడు ఉన్నారు చాలా ధర్మాత్ముడు ఆయన ఆయన ఏదో ఆ విషయాలు మంచి విషయాలు తీసి పది మందికి చెప్తూ వచ్చారు ఆయన ధర్మానికి చాలా సేవ చేశారని శృంగేరి వారో కామకోటి వారో లేకపోతే కూడాను ఆయనకి ఎవ సత్కారాలు కూడా చేశారు వెరీ డిజర్వింగ్ పర్సన్ ఆయన ధనమునందు తృష్ణ లేదు ఆయనకి చాలా భక్తి శ్రద్ధలతో ఆయన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు లోకంలో ఆయనకి పెద్ద కీర్తి వచ్చినది పెద్ద ప్రచారకుడుగా మంచి ప్రసిద్ధి కలిగినది అయితే ఈ పుష్కరాల సందర్భంగా ఆయన మీద కొంత నిందారోపములు జరిగినవి ఇప్పుడు పుష్కరాల్లో వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు వీళ్ళు ఆ రకమైనటువంటి చెడు పరిస్థితిని కల్పించుకున్నది వీళ్ళు కానీ ఆయన చెప్పిన ఉపదేశానికి దానికి సంబంధం ఏం లేదు డైరెక్ట్ సంబంధం లేనే లేదు ఇండైరెక్ట్ సంబంధం ఉందని ఆయన్ని నిందించి వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆయనే ఆయన వచ్చి తోసేదా పట్టుకుని వీళ్ళని అలా తోసేశారు ఆయన తోస్తే పడిపోయారా వీళ్ళే ఆయన ఎక్కడో ఇంకెక్కడో ఉన్నారో ఆయనేం తోయలేదు వీళ్ళ వీళ్ళే వీళ్ళు తోసుకుని పడిపోయారు ఆయనేం తోయలేదు కదా సో ఇప్పుడు మహంకాళి జాతర అయిందనుకోండి ఆ రోడ్డు మీద ఒకరిని ఒకళ్ళు తోసేసుకుని ఎవరిని తొక్కేసి గాయాలైతే అక్కడున్న మహంకాళి రెస్పాన్సిబుల్ లేకపోతే పురోహితుడు రెస్పాన్సిబుల్లో అనుకోవడం దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ మరి ఎవరి రెస్పాన్సిబుల్టీ వాళ్ళే వాళ్ళు తోసేసుకోవడం అనే దుర్ల దుర్లక్షణమే రెస్పాన్సిబుల్ ఆయన మీద కొంత మట్టి చల్లే ప్రయత్నం జరిగింది మధ్య అంటే ఈ ధర్మ ప్రచారం కూడా కొంచెం ఎక్కువ చేసినట్లయితే దానికి కూడా రియాక్షన్ వచ్చేస్తుందని నేను అనుకున్నాను నాకు అలా అనిపించింది ఆయన మీద అలా మట్టిదల్లడం సరికాదని నా పర్సనల్ ఒపీనియన్ సో ఇదంతా ఎందుకు చెప్పానంటే నాకు తెలిసినది అని మీరంటే ద్వైతం వచ్చేస్తుంది నాకు తెలియలేదు అంటే ద్వైతం వచ్చేస్తుంది కాబట్టి ఈ ద్వైతము ఒక మత రూపంగా ఉన్నా ఈశ్వరారాధన రూపంగా ఉన్నప్పుడు కూడా ద్వైతము బంధించుకు అది మనిషిని సంసారంలో బంధించి తీరుతుంది ద్వైతంలో అటువంటి మహాదోషము గలదు ఆ విషయాన్ని మనం గుర్తించి ఆ ద్వైతాన్ని అద్వైతానికి సాధనంగా మలిచితే పర్వాలేదు కానీ లేకపోతే ద్వైతమే పరమార్థము అన్నట్టుగా మీరు చెప్పారా ఇవారి క్రమం నిజానికి సరే ఆ ప్రసంగాన్ని మొదలుపెట్టే కనుక దాన్ని కొనసాగిస్తాను ఇన్ ఎనీ కేస్ మన శ్రీరామ్ గారిని ఈ మాటలను ఎదిట్ చేసేమని నేను చెప్తాను ఎందుకంటే వ్యక్తిగతమైన పేర్లు మంచిగాను చెడ్డగాను కూడా చెప్పడం అనవసరం ప్రసంగంలో ముగించే సందర్భంలో ఈ మధ్యన పాపం వారు వివేక మొదలైనటువంటి విషయాలను కూడా ఆయన బోధిస్తున్నాం దట్ ఇస్ ఎ గుడ్ మూవ్ ఎనీవే కాబట్టి ద్వైతాల్ని ఒక సందర్భంలో చెప్పిన అది ఇట్ ఈజ్ ఎ స్టెప్ టువర్డ్స్ ది హయ్యర్ ట్రూత్ అని వీడు తెలుసుకుని ఆ కేవల రూపమును కేవల రూపముగా నిలిచి ఉండాల్సి ఉంటుంది అలా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎలా చేయాలి ఇప్పుడు కేవలతత్వంగా నిలిచి ఉండాలంటే ఏం చేయాలి రెండింటిని విడిచిపెట్టాలి ఏమిటది విదితము అవిదితము దేవుడు నాకు తెలుసు అనేటువంటి అనే అంత చిత్రాతి చిత్రమైన భావాన్ని విడిచిపెట్టాలి అంత తప్పు భావం అదే కానీ మరొకట్లేదు ఎందుకంటే దేవుణ్ణి దేవుణ్ణి తెలియట అనగా దేవుణ్ణి దేవుడు కాకుండా చేసివేయుట అని మీరు దేవుని యొక్క దేవత్వాన్ని తీసిపరేయాలనుకున్నట్లయితే మీరు చెప్పచ్చు ఏమని నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అని చెప్పచ్చు ఎందుకంటే మనస్సు చేత ఇంద్రియముల చేత తెలియబడేది యొడు దేవుడు అవదు నాకింకా దేవుడు తెలియలేదు అని ఒకడు అన్నాడు అనుకోండి అంటే అర్థం ఏంటి హీజ్ ఆల్సో వెయిటింగ్ టు కన్వర్ట్ ది అన్నోన్ ఇన్ ది నోన్ వాడు కూడా మనస్సుతోటి ఇంద్రియాలతోటి తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు అని అర్థిద్దాండి కాబట్టి వాడు కూడా ఫెయిల్ అయిపోతాయి కాబట్టి మనం ఏం చేయాలి దేవుణ్ణి పట్టుకునే ప్రయత్నం మానేయాలి నా అగ్రాహ్య అన్నారు అంటే దేవుడు దొరకడు పట్టుకున్నానికి దొరకడు చిక్కడు దొరకడు అనేదో వినుంటారు అలాగనమాట దేహం ఏంటంటే చిక్కడు దొరకడు మీకు పులూకల బంధన లీల అని ఈ భాగవతంలో ఉన్నటువంటి కథలనన్నిటినీ సక్రమంగా తెలుసుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే ఆ కథలు చాలా ఇంప్రోబబుల్గా ఉంటాయి ఉలూకల బంధన లీల శ్రీకృష్ణుడిని రోటికి కట్టే లీల ఆవిడ రోటికి కట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తే ఆ అతను పరిగెడుతూ ఉంటాడు ముందు ఈవిడ వెనకాల పరిగెడుతుంది అక్కడ ఆ కవి తల బాగా బంధించాడు పరిగెడుతుంటే ఆవిడ కొప్పులో పెట్టుకున్నటువంటి పువ్వులు మాలలు విడిపోయి కింద పడిపోతున్నాయి ఆవిడ ఈ దాదం కూడా పరిగెత్తింది అని ఆ పువ్వుల యొక్క చల్లినట్టు ఉన్నదాన్ని బట్టి మనం ఊహించ తెలుసుకోవచ్చు తర్వాత ఆవిడ పాపం జుత్తంతా దువ్వుకుని కొప్పు చేసి పెట్టుకుని ఆ జుత్తంతా నెయ్యిపోయి మళ్ళీ దువ్వన్నాను అద్దం దగ్గరికి వెళ్ళే పరిస్థితి వస్తోంది తర్వాత ఆవిడికి చిరు అప్పటిదాకా పాలను చిలికి చిలికి అలిసిపోయిన మీదట ఈ పరుగు కూడా ఆమెకు మరింత క్లేశాన్ని కలిగిస్తోంది ఆయాసం వస్తోంది ఎలా నాన్న నిన్ను నేను కరమలేంద్రబాబు ఇంకా పరిగెత్తకు అని ఆవిడ ఆయాస పడిపోతాం అప్పుడు శ్రీకృష్ణుడికి దయ కలిగి అతను దొరికిపోతాడు ఆవిడ దొరికించుకోవడం సంభవమే కాదు అతను దొరకాల్సిందే కాబట్టి ఇది ఒక గుడ్ పాయింట్ కదా కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనకి పరమాత్మ లభించాలి తప్ప మనం పరుగు తీసి పట్టుకోవడం అన్నది సంభవం కాదు నెంబర్ వన్ నెంబర్ ఫోర్ దాని అర్థం ఏంటో నా కర్మ యూ కెనాట్ గెయిన్ ద ట్రూత్ బై ఎఫర్ట్ ఎఫర్ట్ వల్ల దొరికేది ట్రూత్ అవ్వదు ఎందుకంటే ఎఫర్ట్ వల్ల దొరికేది ఓ టైంలో దొరుకుతుంది ఇంకో టైంలో జారిపోతుంది స్వర్గంలాగా స్వర్గం ఉందనుకోండి మీరు యజ్ఞం చేస్తే స్వర్గం మళ్ళీ ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన వెంటనే వాపస్ హోటల్కి వెళ్ళినట్టు ఇప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ బుక్ చేసుకుంటే త్రీ డేస్కి బుక్ చేసుకున్నారనుకోండి పర్ డే ఇరవై రూపాయలు త్రీ డేస్కి మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు టివాగో అనే ఒక వెబ్సైట్ ఉంది దానికి మీరు త్రీ డేస్కి బుక్ చేసుకోవచ్చు మూడు ఆన్లైన్ మీ అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీరు ఏం చేయక్కర్లేదు వాడే ఇస్తాడు ఆర్ యూ షూర్ ఈస్ దిస్ ది ఫైనల్ యూ హావ్ ఫైనల్ సెలక్షన్ ఆర్ యూ రెడీ టు పర్చేజ్ కింద ఎస్ అన్నో ఉంటుంది ఎస్ అన్ అయిపోయింది బుక్ అయిపోయింది మీ డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంతా కూడా పేపర్లెస్ ట్రాన్సాక్షన్ పేపర్ ఉండదు కరెన్సీ ఉండదు సో మీరు అక్కడ బుక్ అయిపోతుంది మీరు ఆ ఊరు వెళ్ళిపో రైలో విమానం ఎక్కేసి అక్కడ దిగేస్తారు ఆ హోటల్కి వెళ్ళిపోతారు మీరు మనల్ని అక్కడ రాజమర్యాదలతో వాడు స్వాగతం చెప్తాడు ఒక అమ్మాయి అక్కడ కూర్చొని ఉంటుంది వెల్కమ్ సార్ అంటుంది మనం వెళ్ళాడికి మనం వెల్కమ్ ఎవడో ఇంతవరకు ఎవడో ఏదో అక్కడింటికి కొత్త అల్లుడు వెళ్ళినట్టు రెండోసారి వెళ్తే వాడిని వెల్కమని అన్నారు మొదటిసారి వెళ్ళినప్పుడు ఇంకా నిక్కుతో మోదుతో లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం వెల్కమ్ వెల్కమ్ ఓ అని పిలుస్తారు ఆ రకంగా అలా అక్కర్లేకుండా ఆవిడ అమ్మాయి యంగ్ లేడీ సార్ వెల్కమ్ అంటుంది వీడిని సర్వని పిలిచేప్పటికీ ఈ అందరికీ వెల్కమ్ అనేప్పటికీ అప్పుడే స్వర్గంలో ప్రవేశించినట్టే సార్ నేను ఎవరిని అని ప్లీజ్ ఐడీ ఇవ్వండి అంటుంది ఐడీ కార్డు ఎదు ఆర్ పెట్టగానే టక్ట్ అక్కడ ఓ రెండు చోట్ల ఇలా ఇలా కొట్టే ఓ పేపర్ ప్రింట్ చేసి సార్ ప్లీజ్ సిగ్నేచర్ అక్కడ సిగ్నేచర్ పెట్టగానే కీ ఇచ్చేసి ఈ లోపల ఒక చక్కటి డ్రెస్ వది వేసుకుని ఒకటి ఉంటాడు వాడు మీ పెట్టి లాగేసుకుంటాడు మీ చెట్టులోంచి మీ మీరు పోయక్కర్లేదు వాడు గుచ్చేసుకుని కాదు నేను దాన్ని అది చక్రాలు ఉన్నాయి దాంట్లో మోసేది అలాగే కుదరదు సార్ వాడు తీసేసుకుంటాడు ఆ పెట్టి బ్యాగ్ వాడిని ఎట్టిని పెట్టేసుకుని మిమ్మల్ని లిఫ్ట్లోకి తీసుకెళ్ళిపోతాను అక్కడ రూమ్ వచ్చి ఆ రూమ్ అంతా మీకు చూపించి సార్ యూ వాంట్ కాఫీ అని అడుగుతారు ఎస్ అంటే వెంటనే కాఫీ వచ్చేస్తుంది ఇలాగే ఉంటుందండి మూడు రోజులు ఉంటుందండి రెండో రోజు రాత్రి మీరు డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే ఆ రూమ్ తీయగానే కింద పేపర్ ఏదో పడి ఉంటుంది ఏమిటి ఆ పేపర్ను తీసుకొస్తే బియర్ సార్ యూఆర్ వెకేటింగ్ దిస్ రూమ్ టుమారో మార్ నెయిందని కాయటం ఉంటుందండి నిజంగా మీరు చూప్ పేపర్ వీడు వెకేట్ చేయాల్సింది నా దగ్గర ఒక అతను నేను టొరాంటోలో పాఠం చెప్పిన రోజుల్లో ఒక అతను పది రోజులు క్లాసుల కోసం వచ్చి రూమ్ బుక్ చేసుకుని ఉన్నాడు ఈ కాగితం కనపడింది మొన్నడు పొద్దున్న క్లాసుకు వచ్చేశాడు వెకేట్ చేసి డబ్బులు కట్టి రావాలి తప్ప క్లాసుకు వచ్చేశాడు క్లాసుకు వచ్చేస్తే క్లాస్ అయ్యి బ్రేక్ఫాస్ట్లు ఇవి అవి చేసి వెళ్ళేప్పటికీ ఆ రూమ్కి తాళం వేసేసాడు వాళ్ళు ఇట్ ఈజ్ లాక్డ్ బయజాదర్ ఫలం అప్పుడు ఎందుకంటే నా రూమ్ తవ్వ మీ రూమ్ కాదు సార్ మీకు కాగితం పంపించాను నిన్న అటు కావాలి తెరవడం వీడి పెట్టే సామాగ్రి లోపల ఉంది పోలండి ఇప్పుడు తెరవంటే తెరవండి ఇప్పుడు మరి ఎలా తెలుస్తా ఉంటే మీరు ఇంకొక రోజు ఎక్స్ట్రా హండ్రెడ్ డాలర్స్ మీరు కడితే తెలుస్తాం అతని జేబులో సమయానికి ఆ డబ్బులు లేవు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి ఏటీఎం మీరు అవన్నీ చేయండి ఇది అలాగత లోపలికి వెళ్ళి నేను తీసుకుని ఏదో తీసుకుని వెళ్తున్నాం ఇట్ ఈజ్ నాట్ ఓపెన్ అప్పుడు వీడు సెల్ ఫోన్ తోటి ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తే వాడు స్కూటర్ కారు వేసుకొచ్చి వీడి చేతిలో వన్ డాలర్స్ పెట్టేక తెరిచాడు వాడు కాదు మళ్ళీ తీసుకొని సార్ అప్పుడు స్వర్గ అంటే ఇలా ఉంటుంది దిస్ ఈజ్ వాట్ ఇస్ కాల్డ్ స్వర్గ కాబట్టి కర్మ చేత పొందబడేది ఏదైనా కూడా అది ఒక కాలంలో వచ్చి ఇంకో కాలంలో చేయి జారిపోతుంది కాబట్టి ఎఫర్ట్ లెస్ ఎఫర్ట్ లేకుండగా నాట్ బై ఎఫర్ట్ మీరు దాన్ని పొందేది ఎఫర్ట్తో మాత్రమే కావచ్చు దీంట్లో ఈ ఎఫర్ట్ అనే మాటకి అర్థం ఏంటంటే ఎఫర్ట్ టు డూ మీరు పొందలేదు సత్యాన్ని ఎఫర్ట్ టు నో అది కూడా ఎఫర్టే అది కూడా ఒక శక్తి ప్రమాణము అంటే ఆ ప్రమాణం అనేటువంటి ఫంక్షన్లను ఉపయోగించి మీరు దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తే మీరు పట్టుకోలేరు కాబట్టి ఏం చేయాలి దర్శనాదర్శనేహిత్వ అది తెలియట తెలియకపోవుట అనే రెండు పరిస్థితులను కూడా విడిచిపెట్టేయాల్సి ఉంటుంది అందాము యహ ఎవడైతే దర్శనాదర్శనే తెలియుట తెలియకుండుట అనే స్థితులను హిట్వా విడిచిపెట్టి స్వయం స్వయముగా కేవల రూపత రెండవది లేని ఆత్మచైతన్య రూపముగా తిష్టతి నిలపడి ముందునో బ్రహ్మన్ ఓ మహాత్మా అని సంబోధనడు ఓకే సహాతూ అట్టివాడు మాత్రమే బ్రహ్మ బ్రహ్మ అగును స్వయం తాను న్రహ్మవిత్ బ్రహ్మ తెలిసినవాడు కాదు వాడు బ్రహ్మ అవుతాడు తప్ప బ్రహ్మ తెలిసిన వాడు చూడండి శాస్త్రం అంత స్పష్టంగా ఉంటుందా లోకం ఎలా ఉంటుందో తెలిసిన చాలా విరుద్ధంగా ఉంటుంది అంటే దీని గురించి ఎంతో ఆలోచనలు ఇప్పుడు మీరు లోకాన్ని చూశారనుకోండి మామూలుగా కామన్ పీపుల్ ఉంటారు వాళ్ళకి దేవుడు శాస్త్రము ఆత్మ బ్రహ్మ ఇవి ఏమీ సుఖరామూ తెలియదు వాళ్ళకి దే టోటల్లీ వన్ లెవల్ ఆఫ్ సొసైటీ ఉంటుంది అలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అలా ఇంకా ఒక్క స్టెప్ పైకి రండి దేవాలయము దేవుడు పూజలు స్నానాలు జపాలు దుర్శనాలు అంటే వాటి చేసే హడావిడి ఎంత ఉంటుందంటే చాలా పెద్ద హడావిడి ఉంటుంది తీర్థయాత్రలు తర్వాత కళ్యాణాలు ఏవేవో సేవలు ఉత్సవాలు ఈ రకంగా దేవుడి పేరుతో పెద్ద ఎఫర్ట్ పెద్ద హల్చల్ అంటారు హల్చల్ అంటారు కదా అనల్చల్ పెద్ద హల్చల్ హల్చల్ అంటే అల్ల కల్లోలం అనమాట అయిపోతూ ఉంటుంది దాంట్లో పండితులు ఉంటారు ప్రవచనకర్తలు ఉంటారు వేళవాళ్ళు ఉంటారు దాంట్లో మహాత్ములు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు పేర్లు చెప్తే మర్యాదగా ఉండాలి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు దండీ స్వాములు ఉంటారు ప్రఖ్యాతి చెందిన స్వాములు ఉంటారు టీవీ పెడితే ఎప్పుడూ కనపడే స్వాములు ఉంటారు వీళ్ళందరూ దాంట్లో భాగంగా ఉంటారు వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని చూస్తే బుక్ మీద వేలు ఎందుకంటే ఒక్కడికి సంస్కృతం కాదు శ్లోకాలు సరితే చదవలేదు జ్ఞానం ఉండదు వాడు చేస్తున్న దానికి అర్థం వాడికి తెలియదు ఏదో అడ్డంగా పడి వెళ్ళిపోతాడు కదా ఒక ఆయన ఇలా పట్టుకుంటాడు ఏదో పట్టుకుని ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు అందరూ దండాలు పెట్టేస్తున్నాం ఏ ఉంటుంది ఏం పట్టుకున్నట్టు ఏదో పట్ట వెరీ ఎమేజింగ్ అదొక ఇంకొక లెవెల్ పైకి రండి అది చూసేప్పటికే మీకు కొంచెం ఈ రూల్స్ అట్లా ఎన్ఫ్యూజ్ ఈ రకమైన ఇగ్నొరెన్స్ ని చూస్తే ఎన్ఫ్యూజ్ పోతుంది ఇంకొక లెవెల్ పైకి వస్తే అక్కడ ఏదో ఆత్మ బ్రహ్మ వివేక చూడాలని ఇలాంటి మాట్లాడదో చెప్తా చాలా సూపర్ఫిషియల్ అండ్ ఎలిమెంటరీగా ఉంటుంది పూరికే చాలా సూపర్ ఫిషియల్గా ఉంటుంది అక్కడ కూడా సంస్కృతం దృఢంగా వచ్చిన వాళ్ళు చాలా అదుదు అదే వేదాంతం చెప్తున్నదే తప్ప దీంట్లో పస లేదుగా లేదు అని నిరుత్సాహం కలిగిపోతుంది ఇంకొంచెం పైకి వస్తే అక్కడికి చూపించేవాళ్ళు ఉండరు అందుకే వాజపా గారు అన్నారు అండ్ ది టాప్ ఆఫ్ ది సమేట్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఎవ అనేదో కవితలో ఎలా శిఖరాగ్రహాన్ని చేరుకునేప్పటికీ నేను తప్పనికక్కడెవడు లేనే లేడు అని అన్నాడు అలా ఉంటుంది వాతావరణం ఆత్మజ్ఞానం అనేది ఆ విధంగా ఉంటుంది లోకంలో ఆ గాఢశీలత ఉండదు ఎందుకు చెప్పానంటే ఆ శాస్త్రాలని అధ్యయనం చేసినప్పుడు ఏమని చెప్తారంటే బ్రహ్మ అవుతాడు తప్ప బ్రహ్మవిత్ అవ్వడని చెప్తారు శాస్త్రంలో కానీ కొంతమంది లోకంలో ఉండి మహాత్ములు సన్యాసులు ఎవరిని ప్రచారం చేసుకుంటారో తెలుసినా నేను బ్రహ్మజ్ఞాని అని ప్రచారం చేసుకుంటాను బ్రహ్మజ్ఞాని అహం బ్రహ్మజ్ఞాని అని కూడా విజాన్ని వెరీ అమేజింగ్ థింగ్ ఇట్ ఇస్ హౌ కెన్ యూ డూ దాట్ ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు విజారణం స్వామి సహా తు బ్రహ్మ న స్వయం బ్రహ్మ విత్ బ్రహ్మవుతాడు తప్ప బ్రహ్మవిత్ బ్రహ్మవతి బ్రహ్మయే అయిపోతాడు తప్ప బ్రహ్మవిత్త దీనికి శ్రీరామ్ కృష్ణుడు వారు చక్కగా దృష్టాంతం ఇంకే దాన్ని ఇది కనా ఇంప్రూవ్ అవ్వాలి ఏంటంటే ది సాల్ట్ డాల్ ఉప్పుతో చేసిన బొమ్మ ఉప్పు ఉంటుంది గట్టి ఉప్పు తీసుకుని బొమ్మ కింద దాన్ని కవులు వీళ్ళు శిల్పకాలలో అలా చేస్తూ ఉంటారు బియ్యపు గింజ మీద గణేష్ బొమ్మని పెన్సిల్ ముళ్ళు మీద రాముడు బొమ్మని ఇలాంటివి ఎవరు తర్వాత అన్నం మెతుకు మీద గోదావరి మాతబొమ్మని ఈ మధ్యనే ఎలాంటివివో ఈ పుష్కలాల పుణ్యమాన్ని ఇలాంటివివో వస్తూ ఉంటాయి అలాంటివివో విడ్డూరాలు ఏవో ఉంటాయి అలాంటి విడ్డూరమైన ఒకటి ఏమిటి గట్టిగా ఉండి ఉప్పు తీసుకుని ఆ ఉప్పు రాయి రాతి ఉప్పు అని సో రాతి ఉప్పు ఎప్పుడైనా చూశారా అన్నీ రాతి ఉప్పు నేను చూశాను ప్రొటాషన్ క్లాంటి పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది రాయిలో ఉంటుంది ఉప్పు దాన్ని తీసుకుని మీరు దాన్ని జాగ్రత్తగా శిల్పము తీర్చిదిట్టవచ్చు ఒక మనిషి బొమ్మ తయారు చేశారు ఇప్పుడు ఈ ఉప్పు బొమ్మకి ప్రాణం పోశాననుకోండి ఆ ఉప్పు బొమ్మకి ఒక కోరిక పుట్టింది ఏమని సముద్రం యొక్క లోతుని నేను తెలుసుకోవాలి ఎం కోరిక అప్పుడు ఎవరినో నేను సముద్రపు లోతుని అలా తెలుసుకోవాలి అంటే నీవు సముద్రంలో డైవ్ చేయాలి ఎవరి జంప్ ఉంటుంది ఔషన్ అండ్ గో డౌన్ లోతుల్లోకి వెళ్తే ఎంత లోతు వెళ్తే తెలుస్తుంది ఏదో ఆ లోతు నేటలో ఏదో పెట్టుకోవచ్చు ఎంత లోతు వెళ్తే నువ్వు దూకితే తెలుస్తుంది కాలం ఎంత లోతుంటే గట్టిని కూర్చుంటే ఎలా తెలుస్తుంది దిగితే దిగితే లోతు తెలుస్తుంది కాబట్టి నువ్వు సముద్రంలో దిగు నీకు లోతు తెలుస్తుంది అని వాళ్ళు సలహా చెప్పారు ఆ సలహా చెప్పి సముద్రంలో దిగి లోతుల్లోకి వెళ్తోంది వెళ్తుంటే ఏమవుతుంది సముద్రం అయిపోతుంది అక్కడ సముద్రమే మిగులుతుంది తప్ప సముద్రాన్ని తెలుసుకున్న ఉప్పు బొమ్మైన మెడల్లో అలాగే వీడి కూడా కేవల రూపత దర్శనాదర్శనములను విడిచిపెట్టి చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ అలా తెలుగులో చెప్పండి అయిపోయినా అన్వేషించటానికి వెళ్ళి అదే అయిపోయినాడు అలా కూర్చోగలుగుతారా కూర్చో కాబట్టి బ్రహ్మని అన్వేషించటానికి పూనుకుని వీడు బ్రహ్మ అయిపోతాడు అంతే తప్ప బ్రహ్మను తెలుసుకున్నవాడుగా మిగిలి ఉండడు అవును నిత్య సిద్ధమే తప్ప కర్మసిద్ధము లేదా సాధన సిద్ధము కాదు దీనికి ఓ దృష్టాంతం చెప్పచ్చు ఇది అమెరికాలో అయింది ఇది ఎప్పుడు లాంగ్ బ్యాక్ అయింది ఒక ఇట్ హ్యాపన్ రియల్లీ ఈ యథార్థమైన గాథని తీసుకుని జేమ్స్ హ్యాట్లీస్ అనే ఆయన ఒక నవల కూడా రాసినాడు ఆ నవల బేసిస్లో ఓ సినిమా కూడా తీశారు ఎందుకంటే ఒక ధనవంతుడు ఉంటాడు ఒక మాఫియా గ్యాంగ్ ఉంటుంది క్రిమినల్ గ్యాంగ్ ఈ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ధనవంతుని యొక్క కిడ్నాప్ చేస్తారు అపహరించి తీసుకుపోతారు అపహరించి మాకింత ధనం ఇస్తే మీ అమ్మాయిని విడిచిపెడతాము అనే బేసిస్ మీద అపహరించి తీసుకుపోతారు ఈ అమ్మాయిని ఒక గదిలో బంధించి తిండి దిప్పలో పెడుతూ ఆ అమ్మాయి చేత ఫోన్ చేపించి అలా చేస్తారు సరే మొత్తానికి ఈ మెసేజెస్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్లి వాళ్ళు కొంత ధనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది దానికి ర్యాన్సమ్ అని అంటారు ఆ ర్యాన్సం మొత్తాన్ని అప్పచెప్పి ఈ అమ్మాయిని ఇంటికి పంపిద్దామంటే అమ్మాయి ఏం చేసిందో తెలిసినా ఆ గ్యాంగ్లో తలిసిపోయింది ఇంటికి రాలేదు ఇంటికి రాలేదు అక్కడ ఒకళ్ళు ఎవళ్ళో పెళ్ళాడి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ వాళ్ళే